తెలుగు గురించి వివిధ వర్గాల ప్రజల కోసం సెమినార్లు వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించాలి కొత్త సమాచారాన్ని చేర్చడం ఉన్న సమాచారాన్ని సరిదిద్దటం వంటి అంశాల గురించి తెలియజేసేందుకు స్కూల్ రేడియో ఆన్లైన్ లో కశ్యప్ మనతో ఉన్నారు వెల్కమ్ కృపాల్ కశ్యప్ అందరికీ నమస్కారం నా పేరు కశ్యప్ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి తెలుగు సాంకేతికాల మీద వర్క్ చేస్తూ ఉన్నాను నేను ముఖ్యంగా తెలుగు అనువాదాల మీద తెలుగు వికీపీడియా మీద అంతేకాకుండా కొన్ని సాంకేతిక ఉపకరణాలు తెలుగులో అందరికి అందుబాటులో తీసుకురావటం మీద నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మొదటగా నా పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు మేము వర్క్ చేస్తూ ఒక పని మీద మేము పోలీసు వాడి నుంచి చిన్న ల్యాప్టాప్ మీ ఓపెన్ చేయాలని మాకు చిన్న అభ్యర్థన చేశారు అప్పట్లో టెక్నికల్ గా తక్కువ ఉండేది కాబట్టి అప్పుడు నేను ల్యాప్టాప్ లో మొట్టమొదటిసారిగా తెలుగులో ఉన్న కొన్ని డాక్యుమెంట్ చూశాను అవి ఆచర్య వేసింది అప్పట్లో అంటే ఎక్కడో అది అది ఒక మార్మూర్ సంబంధించిన పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగు వాడుతున్నారు కంప్యూటర్లో మనం ఎందుకు వాడకూడదు ఎంత వాడుతుందని విషయం మీద నేను ప్రయత్నించాను దాని తర్వాత నేను చదువుల కోసం మద్రాసు వెళ్ళాను అక్కడ మద్రాసు తెలుగు అకాడమీ తెలుగు వాళ్ళ వాటిలలో కొన్ని తెలుగు సంబంధించినటువంటి కొన్ని ఉపకరణాలు చేయటం ప్రయత్నించాము అప్పట్లో యునికోడ్ అందుబాటులో లేదు కాబట్టి సాధ్యత వరకు మనం తెలుగు వర్డ్ డాక్యుమెంట్ తెలుగు వర్డ్ అని ఐ అని కొన్ని సాఫ్ట్వేర్లు ఉండేవి తెలుగు వర్డ్ పెంజాలు రామబాబు గారు తయారు చేశారు దాని ద్వారా మనం తెలుగు టెక్స్ట్ ఎంట్రీ చేసి దాని ఇమేజ్ గా సేవ్ చేసి అప్పట్లో ఇప్పుడు బ్లాగులు ఎలా ఉన్నాయి అప్పట్లో జియో ఉండేది ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా వెబ్సైట్ తీసుకోవడానికి ఉండేది సో అలా కొన్ని సైట్లు తెలుగులో చేసాం తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నాలాంటి కొత్త సబ్జెక్టులతోటి కలిసి తెలుగు వాడక మీద ప్రచారం చేస్తూ ఉండేవాడు అలానే ఒక గూగుల్ తెలుగు బ్లాగ్ గుంపు ఒకటి దాంతో చేరాము ప్రతి కూడా బ్లాగుల మీద ఎలా చేయొచ్చు తెలుగు అందరి తెలుగులో రాయడానికి సాంకేతిక వెసులుబాటు ఎలా ఉండాలి అప్పట్లో సిస్టమ్ ఎక్స్పీ సిస్టమ్ ఉండేది దాంట్లో తెలుగు అక్షరాలు కరపడేవి కావు అప్పటిదాకా చాలా మందికి తెలుగు రాయాలంటే ఖచ్చితంగా తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి ఆ కీ బోర్డ్ తెలుసుకుని ఉండాలి అభిప్రాయం ఉండేది చాలా తక్కువ మంది మాత్రమే రాసేవాళ్ళు టూ థౌజండ్ లో తెలుగు బ్లాగులు కలిసి ఎక్కువగా కూడా మీ బ్లాగు తెలుగు రాయడం చెప్పేవాళ్ళం దీనికి ఉపయోగపడే టూల్స్ మనకు అప్పటిదాకా మనకు ఉన్నటువంటి కీబోర్డ్ బేస్డ్ టూల్స్ కాకుండా ఆర్టీఎస్ బేస్డ్ అప్పుడే బాగా అంతమంది ఎప్పటి నుంచే ఉన్నా కూడా ఈ బ్లాగుల ద్వారా బాగా వాడకలోకి వచ్చింది తెలుగు బ్లాగులు ద్వారా విశాఖపట్నం గానీ హైదరాబాదు విజయవాడ ఇలాంటి వాటి చోట్ల చిన్న అందరం కలిసి స్నేహితులందరం కలిసి ఎవరైతే తెలుగుకి ఏర్పాటు చేస్తారో వాళ్ళందరం కలిసి మేము ఈ తెలుగు ఒక సంఘం పెట్టామండి ఈ సంఘం ద్వారా మేము ఏం చేసామంటే ప్రతి నెల కూడా ఎవరికన్నా తెలుగు నేర్చుకునే వాళ్ళకి ప్రతి నెలకు ఒకసారి ఒక మీటింగ్ చేసేవాళ్ళం దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం తెలుగు గురించి ఎలా రాయాలి లేకపోతే బి డాక్యుమెంట్ తెలుగు రాయాలి అంతే కాకుండా లాంటి వారు చాలా మంది ఈ ఉపకరణాలు అంటే అప్పట్లో ఉన్నటువంటి స్కైప్ తర్వాత సెవెన్ చిప్ ఇలాంటి చాలా ఉపకరణాలే మన నేను కూడా ఎక్కువగా ఈ గూగుల్ జీమెయిల్ వాటి మీద లేక ఇంకా ఆండ్రాయిడ్ ఎల్ఈర్ వర్షన్స్ మీద తర్వాత లైనక్స్ ఎలియర్ రషెస్ మీద ప్రయత్నించాం సో మీకు చూసినట్టయితే ఇప్పుడు చాలా వటుకు లైనెక్స్ అంటే ఒబన్ టూ తర్వాత లెనెక్స్ చాలా వంటి ఓపెన్ ఆఫీసు లిబ్రా ఆఫీసు ఈ రెండిట్లో కూడా మనకు తెలుగు పూర్తిగా వస్తుంది తర్వాత మేము ప్రతి డిసెంబర్ లో పుస్తక ప్రదేశానికి ఒక స్టాల్ వాళ్ళు ఇచ్చేవారు మాకు ప్రచారం చేయడానికి అలా ప్రతి సంవత్సరం కొన్ని కరపత్రాల ద్వారా ఇచ్చేవాళ్ళం వచ్చిన వాళ్ళందరికి కూడా మీకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయటం అదే విధంగా తెలుగు వికీపీడియా ఇలా ఈ సందర్భంగా మాకు బాగా ఉపయోగపడింది చాలా మంది వికీపీడియా అనేది ఒక స్వేచ్ఛ విజ్ఞాన సదస్సు సో నాకు అది బాగా ఆకట్టుకుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ నేనటువంటి విజ్ఞానాన్ని తెలుగులో అందివటానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అంటే మీకు ఇవే వీళ్ళే ఉండాలి క్వాలిఫైడ్ అయి ఉండాలి లేకపోతే పలానా లాగిన్ మాత్రం ఉండాలి అలాంటి ఎల్లలేని లేని జ్ఞానాన్ని పంచుకోవడానికి తెలుగు వికీపీడియా నాకు అంటే టూ థౌజండ్ లో నాకు పరిచయం అయింది ఆ మొదటిసారిగా మేము నా ఊరి గురించి మా ఊరి ఖమ్మం అండి మా ఊరి గురించి కొన్ని ఆ ధ్యాసాలు ఉన్నప్పుడు దాంట్లో మా ఊరి చరిత్ర గురించి నేను రాయొచ్చు మా ఊరు అలా ఊరు ఖమ్మం అనేది ఖమ్మం మెట్ట ఖమ్మం మెట్ట ఖంభాలు అంటే ఒక మా ఊర్లో గురికి సంబంధించినటువంటి ఒక విగ్రహాలు అంటే స్తంభాలు తయారు చేసేవాళ్ళు ఆ స్తంభాల నుంచి కమవ అనే పేరు వచ్చిందని చెప్పి నేను నాకు తెలిసిన చిత్ర రాయగలిగాను అది చాలా మంది చూశారు ఓకే చాలా మంది కూడా నన్ను అప్రిషియేట్ చేశారు అప్పుడు అనిపించింది ఓకే చిత్రగా కాకపోయినా కాకపోతే ఆ ఊర్లో ఉండటం వల్ల నాకంటూ తెలిసిన జ్ఞానం వచ్చింది దాన్ని పది మందిని పంచుకోవడానికి నాకు వికీపీడియా వికీపీడియా నాకు తోడ్పడింది సో ఆ ఉద్దేశంతో నేను వికీపీడియా కార్యక్రమాలు చేపట్టాను వికీపీడియా సంబంధించిన వరకు చాలా స్కూల్స్ లలో లేదా కాలేజ్ వాటిలలో ఉచితంగా శిమరాలు చెప్పడం చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు మీరు వికీపీడియా చూసే ఉంటారు వికీపీడియా అనేది ప్రపంచ అత్యంత ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి సైటం సో దీంట్లో సమాచారం వాడుకోవటమే కావచ్చు వాడుకున్న సమాచారాన్ని మీరు ఉన్న సమాచారం అప్డేట్ చేయచ్చు కొత్త సమాచారం దీంట్లో చేయొచ్చు కూడా కాకపోతే భారతీయ భాషలలో తెలుగుకి ప్రముఖ స్థానం ఉన్నా ప్రపంచ భాషలు మొత్తంలో తెలుగు తెలుగు వాళ్ళు మాట్లాడే సంఖ్యాపరంగా కూడా వాసులు చాలా ఎక్కువ మంది ఉన్నా కూడా చాలా చాలా చిన్న భాషలు అనేటువంటి ఒక కోటి కంటే తక్కువ మంది ఉన్నటువంటి భాషల్లో కూడా వికీపీడియా వ్యాసాలు పది దశలు దాటు భారత భాష మొత్తం అలా చూసినట్టయితే తెలుగు వికీపీడియా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టే ఇంకా ఇప్పటివరకు ఇప్పటికి కూడా మనకు అంటే రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి మనం చేస్తూ ఉన్న వికీపీడియా గురించి ఇంకా మనకు వ్యాసాలు డెబ్బై వేల ఎక్కువ లేవు ఈ సందర్భంగా వికీపీడియాలో ఎట్లా ఎలా మనం అందరినీ యొక్క చెయ్యొచ్చు అందరినీ కలుపుకొని వికీపీడియా చెయ్యొచ్చు దాని మీద చాలా మంది మనం చర్చలు చేశాము ఆ సందర్భంగా మాకు చాలా తెలుగు సంఘాలు మాతో పాటు తోర్పాటు చేసినాయి ప్రతి వాటికి వెళ్లి మేము చెప్తూ ఉండేవాళ్ళం మీ వికీపీడియాలో మీ ఊరుందా లేదా మీ ఊర్ లో వికీపీడియాలో ఫోటోలు అప్లోడ్ చేయండి లేదా ఇప్పల ప్రముఖుడి గురించి ఆ వ్యాసం గానీ ఇప్పటికీ కొన్ని వందల మంది క్రియాశీలంగా వికీపీడియా పనిచేస్తూ ఉన్నారు కానీ మిగిలిన భాషలతో పోల్చుకున్నట్టు మన మన వికీపీడియా ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా కోప్ ఉంది కేవలము మనకు తెలిసినటువంటి ఒక ఊర్లో మాత్రం కాకుండా ఊర్డు పేరు అసమిత్రం మాత్రం కాకుండా వికీపీడియా సైన్స్ గురించి చాలా అభివృద్ధి చెందాం ఇతర ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే ఎవరైతే మనకు సమాచారం ఇస్తూ ఉంటారో లేదా మన సమాచారం ఎలా లభిస్తుందో అవన్నీ కూడా మనకు మాతృభాషలో ఉంటే చాలా ఉపయోగంగా ఉంటుంది అది అందరూ తెలిసింది మనం చదువుకున్న ఇంగ్లీష్ మీడియం అయినా కూడా మనము ఇంగ్లీష్ ద్వారా నేర్చుకోవటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మన మాతృభాష తెలుగు కాబట్టి అదే మనకు సంబంధించిన విజ్ఞానాన్ని మన మాతృభాషలో అందిస్తే ఎలా ఉంటుంది మన ఫిజిక్స్ లేదా మన మూలకాల గురించి లేదా మనకున్న చరిత్ర గురించి ఇలా ఎవరన్నా ఏదన్నా కూడా ఏ విజ్ఞానా విషయం అయినా కూడా వికీపీడియాలో చేరిస్తే ఎలా ఉంటుంది ఈ విషయం మీద మేము చాలా వర్క్ చేస్త వర్క్ చేస్తూ ఉన్నాం నేను గత సంవత్సరం దాకా నేను ఒక స్వచ్ఛందేవకులు చేసేవాడిని ఆ తర్వాత నేను ట్రిపుల్ ఐటీ లో వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళ ఒక కన్సలెంట్ గా జాయిన్ అయ్యాను ఈ సందర్భంగా చాలా విసులుబాటు వచ్చింది మాకు అంటే వికీపీడియా నేర్చుకోవడానికి వికీపీడియాలో ఎలా రాయ ఎలా రాయాలి దానికి చాలా టూల్స్ డెవలప్ చేయటం అవన్నీ కూడా ట్రిపుల్ ఐటీ ద్వారా సాధ్యపడింది హైదరాబాద్ అయితే గత డిసెంబరు జనవరి డిసెంబర్ చివరి నుంచి మేము ప్రతి వారం కూడా శనివారం నాడు మనం పది గంటల నుంచి మనకు ఒంటి గంట దాకా ఉచిత తరగతి నిర్వహిస్తున్నాం ఎవరన్నా కూడా వికీపీడియా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి వికీలు ఎలా రాయొచ్చు కంప్యూటర్ తెలుగు ఎలా రాయొచ్చు దానికి సంబంధించినటువంటి ఎలా అభివృద్ధి చెయ్యొచ్చు అవన్నీ కూడా మనకు స్వచ్ఛందంగా మనము క్లాసులు ఇస్తూ ఉన్నాం అంతేకాకుండా పోయిన పుస్తక పరిస్థితుల్లో కూడా మనం స్టాల్ ఏర్పాటు అందులో నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చాము అంతేకాకుండా ఈ లాక్డౌన్ దీని ప్రభావంగా కూడా మనం వికీపీడియా ఎలా చేయాలి దాని మీద కొన్ని టూల్స్ డెవలప్ చేస్తూ ఉన్నాము మీరు డైరెక్ట్ శిక్షణ కాగా కాకపోయినా కూడా వీడియో ద్వారా లేదా వివిధ మాధ్యమాల ద్వారా మీరు వికీపీడియాన్ని నేర్చుకోవచ్చు ఇంకోటి చెప్పదుకుంది వికీపీడియా ఉన్న వ్యాసారి పెంచడం ఎట్లా దీంట్లో చూసినట్టు అయితే మీకు చాలా అంటే ఇలాంటివన్నీ కూడా కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఎంతో మంది సహకారం కావాలి ప్లస్ ఈ వికీపీడియాలో మీకు వికీ కామర్స్ అని వికీ కామర్స్ ఉపయోగం ఏంటి అంటే ఇటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇమేజ్ అయినా లేదా ఎలాంటి వీడియో అయినా ఎలాంటి మీకు ఉన్నటువంటి ఒక దీన్ని మనం వికీపీడియాలో మన శాసనం ఆర్కేవ్ చేయొచ్చు అంటే మీ ఊర్లో ఉన్నటువంటి మీ గుడి ఫోటోను లేకపోతే మీ నాన్నగారు వాడు ఒక పనిముట్టి ఫోటోను లేదా మీకు చూసినటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రత్యేక ప్రదేశము లేకపోతే ఇవన్నీ కూడా మన ఆడియో వీడియో ఫార్మాట్ లో వికీ కామెంట్స్ లో మనం పెట్టచ్చు ఇది అందరు చేయదగ్గదే ఎందుకంటే ఫోటోలు తీయటం చాలా ఈజీ కాబట్టి అందరు వికీపీడియా వికీ కామెంట్స్ కి వెళ్ళి మీ మీ మీ ఊరి ఫోటోలు గానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి ఇప్పుడు విశా విశాఖపట్నం కానీ ఎక్కడ కొన్ని కొన్ని కళలు ఉంటాయి ఆ కళకు సంబంధించిన విషయాలు కూడా పెట్టచ్చు పికీపడ్లు పెట్టడం వల్ల మనకు నాలుగు రకాల ఉపయోగాలు ఉంటాయండి మొదటిది ఏదన్నా కూడా మనకు రాసింది మనం అప్లోడ్ చేసింది దాంట్లో ఎటువంటి కాపీలు హక్కులు లేకపోతే ఖచ్చితంగా దాంట్లో సత్యంగా ఉండిపోతుంది అంటే మీరు మీ ఊరి ఫోటోలో మీ ఊరుకున్న ధ్యాసంలో మీరు తీసిన ఫోటో అలా ఉండిపోతుంది దాన్ని ఎవరు మార్చడానికి లేదా అప్డేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఆ దాని ఇంకో వికీపీడియా వ్యాసం ఒక లైవ్ వ్యాసాలు ఉంటాయి అంటే ఎట్లా అంటే ఉన్న ప్రతి ఒక్క వ్యాసాన్ని కూడా పుస్తకంలో అయితే ఒకసారి రాసిపెట్టి ప్రింట్ అయిన తర్వాత దాన్ని మార్చడానికి వీలుండదు అదే వికీ వ్యాసంలో మనకు దాన్ని అప్డేట్ చేస్తూ వెళ్ళొచ్చు ఉదాహరణకి మనం క్రికెట్ వ్యాసాలు గాని. తీసుకున్నట్టు అయితే ఇండియా ప్రతి ఒక్కసారి మ్యాచ్ జరుగుతున్న కొద్దీ ఇండియా విజయాలు క్రికెట్ విజయాలన్న పేజీలో మనం మొత్తం కూడా గ్రాఫిక్ అందరూ కొలాబరేట్ చేస్తూ ఒక వ్యాసాన్ని ఆధునికంగా చేయవచ్చు ప్రత్యేకంగా విద్యార్థులకు కూడా ఎంత ముఖ్యమో అంటే మనం రాసినటువంటి కరెంట్ అఫైర్స్ లేదా జనరల్ నాలెడ్జ్ విషయాలన్నీ కూడా మామూలు పుస్తకాల కూడా వికీపీడియాలో వికీపీడియా రాయటం తీసుకోవటం వల్ల సాధ్యమైన అయి ఉంటుంది అండి అది పాఠ్య పుస్తకాలకు మీరు చూసినట్టు యూరోప్ కు లేకపోతే మిగిలిన దేశాలలో కూడా చాలా వరకు క్లాస్ వర్క్ అసైన్మెంట్స్ అవన్నీ కూడా మనకు వికీ ఆధారంగా జరుగుతూ ఉంటుంది మనం రాసేటువంటి ఈ ఏదైతే ఒక అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి అంటే ఒక పూర్తి నైపుణ్యంతో రాయాల్సిన అవసరము అంటే ఆ రాయాల్స్ మంచిది అలా కాకపోయినా కొంచెం ప్రాముఖ్య రాసినా కూడా మీకు చాలా మంది సహాయకులు ఉంటారు వికీపీడియాలో మీరు అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం కూడా వికీపీడియా డాట్ ఓఆర్జీకి వెళ్ళండి దాంట్లో ఖాతా మామూలు ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వచ్చు ఇవ్వకపోయినా కూడా మీరు లాగిన్ అవ ఛాన్స్ ఉంటుంది దాంట్లో మీరు వ్యాసం మొదలెట్టిన తర్వాత మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము వికీపీడియా దొరుకుతుంది ఇప్పుడు మనం ట్రిపుల నుంచి వీడియోలు కూడా చేస్తున్నాం దాని ద్వారా మీరు వికీపీడియాలో ఎలా రాయొచ్చు లేదా వికీపీడియాలో మీ బొమ్మలు పెట్టాలి అవన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు వికీపీడియా మెయిన్ నినాదం ఏంటి అంటే మీరు చొరవగా ఉండండి ఒకవేళ తప్పు చేసినా అది అది తప్పు చేసినా కూడా ఓకే తప్పు చేసినా దాన్ని సర్దిద్దడాన్ని వికీపీడియాలో సిస్టమ్ లో మనకు మనం సర్దిద్దుకోవచ్చు సో మనం ఇది దీన్ని భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా విద్యార్థులు చాలా పెద్ద పెద్ద విషయాలు అలా రాజపర్లేదు మీకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలు ఎలా మీకు తెలిసినటువంటి మీ ఊళ్ళో ఉన్న ఏదైనా విషయం కానీ లేదా మీ స్కూల్ గురించి ఒక వికీపీడియా వ్యాసం చేయొచ్చు లేదు మీకు తెలిసినటువంటి ఒక కళ గురించి లేదా ఒక చిత్త గురించి లేదా మీకు ప్రస్తుతం ఇప్పుడు ఇలాంటి వైరస్ వ్యాధులు ఉన్నాయి తర్వాత జీవ శాస్త్రం సైన్సెస్ ఉన్నాయి సో చాలా సార్లు మీ పుస్తకాలు ఉన్నవి వికీపీడియాలో ఉండకపోవచ్చు లేదా వికీపీడియాలో అవసరమైంది మీకు ఇది ఇది అవసరమై ఉండొచ్చు లేదా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ లో ఉండొచ్చు తెలుగులో ఉండకపోవచ్చు అలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మీకు వికీపీడియా రాయటం వల్ల ఒకటి ఒక విద్యార్థిగా మనకు మనకు అత్యంత అవసరమైనటువంటి రచన నైపుణ్యాలు చాలా బాగా రెండు మన వికీపీడియా ఇది ఏంటి అంటే ఒక నోబెల్ కాజ్ అంటే ఏంటి స్వచ్ఛందంగా మనలాంటి చాలా మంది వార్తదారులు ఎవరైతే ఎడిటర్స్ అంటారు వికీపీడియా భాషలో వాళ్ళ రైటర్స్ అంటాము వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఈ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ పనిచేస్తూ ఉంటారు సో అలాంటి ప్రాజెక్టులు పనిచేయటం వల్ల మనకు టీమ్ స్కిల్స్ కానీ టీమ్ కొలాబరేటివ్ యాక్టివిటీం కొలాబరేటివ్ వెళ్ళటం కానీ ప్లస్ వివిధ భాషల వారితో వివిధ భాషల వారితో సంభాషించడం కాని ఇంతే కాకుండా వికీపీడియాలో బాగా కృషి చేసిన వాళ్ళకి వికీపీడియా స్కాలర్షిప్ కూడా ఇస్తుంది కొన్నిటి కొన్నిటికంట మన విదేశాలు వెళ్ళడానికి కూడా వికీమీటింగ్లు స్పాన్స్ అవ్వడానికి కూడా సం పూర్తిగా స్కాలర్షిప్ తో వికీపీడియా మనకు ఇస్తుంది సో మన దేశం నుంచి చాలా మంది అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో మనకు కాకపోతే ఏంటంటే దీనికంటే ముందులో కావాల్సింది ఏంటి అంటే మనకు ఒక భాష మీద ఒక ప్రేమ ఉండాలి దాంతోపాటు మనం ప్రశ్నిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఏదో వికీపీడియా కాదు లేకపోతే చేదన్నప్పుడు మీరు చదువుకునే విషయం ఏదన్నా కూడా అది మీరు దయచేసి వికీపీడియా తెలుగులో ఉందో చూడండి దాంట్లో ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేనట్టయితే మీరు రాయండి లేదా ఇన్ఫర్మేషన్ కొంచెం ఉన్నట్టు అయితే దాన్ని అప్డేట్ చేయండి లేదా ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు అయితే దాన్ని పంచుకోవచ్చు వికీపీడియా మూడు రకాలుగా పోస్ట్ చేస్తుంది మనం సమాచారం చేర్చడమే కాదు దాంట్లో మనము ఉన్న సమాచారాన్ని పెంచవచ్చు పెంచిన సమాచారాన్ని అందరితో పంచుకోవచ్చు కూడా అంటే మనం ఎటువంటి కాపీ రైట్ లేకుండా ఫ్రీ కంటెంట్ గా మనకు డెవలప్ అవుతూ ఉంటుంది సో ఇది వికీపీడియా ఒక మెయిన్ అండి సో మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సాధ్యం ఎంత కూడా నీకు సమయం ఉన్నప్పుడు వికీపీడియా చూస్తూ ఉండండి వికీపీడియాలో తెలుగు వికీపీడియా అనేది ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ప్రపంచ భాషల మీదతో పోల్చుకున్నట్టు అయితే సో అందరి సహకారం చాలా అవసరము దీంట్లో స్వచ్ఛందంగా పనిచేయడానికి చాలా మంది అవసరం ఉంది కొన్ని లక్షల వ్యాసాలు చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ విధంగా అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వికీపీడియాలో మీరు జాయిన్ అవ్వచ్చు వికీపీడియా జాయిన్ అవే ఈజీ తర్వాత వికీపీడియా పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నన్ను సంప్రదించి